సంకీర్తనఐ పులుగు చెప్పెడినదే పొంచిమా గురుడు నీకు తలచుకో నేడు నీవు దాచినర్థం ఇల మీద తమ సొమ్ములెవ్వరివద్దనుండినా తలపిడి కొలిపిడి తగిలినట్టు తొలుత పంచేంద్రియపు దొంగలవద్దనున్నాడా విలయనీ సొమ్మనుచూ పిడిపించుకొనవే చేరి తమ ఊరివారి పోతే కోరి కుయివోయి తెచ్చుకొన్నట్టు కూరక కుక్షిలోన కుక్షిలోనవున్న నన్ను నీ మాయ వీరాన చెరబట్టెను విడిపించుకొనవే బడిదప్పితి తిరిగేటి పడుచుల తమవారు తడయక తెచ్చుక ఆదరించినట్టు వెడబుద్ధి తిరిగేను వెర్రిని శ్రీవెంకటేశ విడువక అజ్ఞాని నన్ను విడిపించుకొనవే